టీ డెవలప్మెంట్ వ్యర్ అవర్ ధార్థని మరొక్కసారి గుర్తు చేసుకుని అవి ఏమిటో ఎందుకు అవసరమో అవి ఎందుకు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయో వ్యక్తిత్వ నిర్మాణం ఎందుకు అవసరమో ఒక మనిషిని చూస్తే మనకు ఎలాంటి అభిప్రాయం కలగాలో మనని చూస్తే ఇతరులకు ఎలాంటి అభిప్రాయం కలగాలో చదువు పరమార్థమేమిటో జీవితం పరమార్థమేమిటో తెలుసుకోవటానికి ఇందాక నేను చెప్పినట్లు వ్యర్ అవర్ ఛాయిసెస్ we are our questions we are our decisions we are our conclusions we are our actions 다리 వెతుకుంటే కనబడతుంది వెతుకొనోని కూర్చుంటే ఏ దారి కనబడదు గోదారి కనబడుతుంది your quality of thinking improves with reflective thinking and review samiksha valla bimba pratibimba tattvani artham chesukottam valla addanlo mukham chusukundam ani vellam kanabattanla మోహం కడుక్కుని వేళ్ళ అయినా కనబట్టన్లా అద్దం మీద మురికి ఉంది అద్దం మీద మురికి తుడువు నీ ముఖం కనబడుతుంది లేదు అద్దం బాగానే ఉంది ఏదో ఆటోమొబైల్ రిపేర్ చేస్తూ ఆ నూనె గీనే అంతా పూసుకునేందుకు నేనే గుర్తుపట్టేటట్టు లేదు ఏం చేయాలి అద్దాన్ని తిట్టకు డుకునొచ్చు చూసుకో ఆ అర్థంలో నీ ముఖం నీ నిజస్వ రూపం కనబడుతుంది బాగున్నావో బాగులేవో ముక్కు పొడవో ముక్కు కొట్టో అది నీ రూపం కనబడుతుంది అర్థం దాని స్థితి ముఖం దాని స్థితి ఆ క్షణంలో కోపంగా ఉంటే అది కోపంగా ఉంటుంది నవ్వుతూ ఉంటే నవ్వుతూ ఉంటుంది ఈ తేడా గమనిస్తే మనకు ఎన్నో విషయాలు అర్థం అవుతాయి క్యూజ్ మైండ్ అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ పర్సనాలిటీ ఇంక్లూడ్స్ వాట్ పర్సనాలిటీ ఎక్స్క్లూడ్స్ వాట్ పర్సనాలిటీలో ఏవేవి ఇంక్లూడ్ చేయవచ్చు మీరు ఒక్కసారి చెప్పండి ఇటుపక్క ఉన్నవాళ్ళు వరుసలో ఉన్నవాళ్ళు ఆ వరుసకు వస్తున్న ఆలోచించండి పర్సనాలిటీ ఏందులో ఎక్స్క్లూడ్ చేయవచ్చు అవి ఆలోచించండి వన్ కమాన్ క్విక్ టైం లేదమ్మా పర్సనాలిటీలో ఏవేవి ఇంక్లూడ్ చేయవచ్చు అయ్యా మీరు చెప్పండి పర్సనాలిటీలో ఏవేవి ఎక్స్క్లూడ్ చేయవచ్చు మధ్యలో ఉన్నవాళ్ళు ఊరుకోండి కాసేపు తర్వాత అడుగుతా ఎక్స్క్లూడ్ చేయొచ్చా అంటే నీ అభిప్రాయం తెలివితేటలతో నిమిత్తం లేకుండా పర్సనాలిటీ ఉంటుందనా బిహేవియర్ ఎక్స్క్లూడ్ చేయొచ్చా అమ్మ ఇంక్లూడ్ చేసినాక అయిపోయింది కదా ఇందాక ఇంక్లూడ్ అయిపోయింది కదా రైట్ దీనికి గర్వం మనిషి తత్వం ఎక్స్క్లూడ్ చేయొచ్చా ప్రధానంగా నేను చాలా సినిమా స్టార్ లెక్క అందంగా ఉన్నా అనుకో లేను చెప్తున్నా చాలా అందంగా ఉన్నా అనుకో నాకెంత గర్వం అంటే నువ్వు వచ్చేసారి ఆటోగ్రాఫ్ అంటే మోహన్ చూడు అన్నా నువ్వేమనుకుంటావు నా గురించి కదా ఈ ఏపటి సినిమాలు అస్సలు చూడ మా ఊళ్ళో ఎవరు చూడకుండా చేస్తా ఆ పోస్టర్ల మీద ఇప్పుడు తగ్గింది లేకపోతే అభిమాన సంఘాలు ఎందుకు కదా అభిమాన సంఘాలు ఉండేది పర్సనాలిటీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ పర్సనాలిటీ ఎక్స్క్లూడ్స్ నథింగ్ అని దయచేసి గుర్తు పెట్టుకోండి ఉదాహరణకి కళ్లద్దాలకి అసలే కళ్లద్దాలు ఎందుకు బలహీనం కళ్ళ దాక్టర్ కళ్ళర్థాలు ఇచ్చి ఇచ్చినాక ఆయన ఏదో పవర్ పెడతాడు దీనికి ప్లస్ టూ దానికి మైనస్ టూ అనేదో పెడతాడు తీసుకుంటా అద్దాల గురించి నాకేం ఛాన్స్ లేదు ఆయన చదువుకున్నాడు చెప్తాడు ఫ్రేమ్ గురించి ముప్పా ఒక గంట ఖర్చు పెడతాం ఏమన్నా సమయం అయిందా సన్నగుండాలా లావు గుండాలా బ్లాక్ ఉండాలా వైట్ ఉండాలా షోక్ గుండాలా కన్వెన్షనల్గా ఉండాలా వయసుకు తగ్గట్టుండాలా చిలిపి గుండాలా కళ్లకు నీకు బలహీనత వచ్చినందుకు ఆయన కళ్ల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు చచ్చినట్టు ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఏం సార్ నాసుకు టూ ఇచ్చినావు నువ్వు మైనస్ టూ చేయదాన్ని గుడ్డోడవుతావు ఫ్రేమ్ గురించి ఎందుకంత టైం వేస్ట్ చేస్తావు చెప్పు మరీ చూడొద్దని కాదు చూసుకో ఒక నిమిషం ఫైవ్ మినిట్స్ డిసైడ్ చేయొచ్చు షాప్ లో ఉన్నాయని ఇది ఇస్తుంది ఫ్రెండ్స్ ఎంట పెట్టుకుపోతే ఇది బాగుంది ముఖానికి ఇది బాగుందా ఎందుకండి అసలు జీవితంలో విలువలేమిటి ఫ్రేమును బట్టి చూపా అద్దాలను బట్టి చూపా ఇవిజువల్స్ పర్సనాలిటీ కంగ్లాబరేషన్ ఆఫ్ ద డిసిషన్ that you have made throughout your life and what makes you to remember or forget manas enta chitram aina ante please gurtunchuko m marchipothanu please marchukoo nenu marchipothana assalu maravalu adi mana mind aa mind batti mana vaikhari mana behavior etc so memory of the experiences are definitely included personality is process of socialization also colors our values కలర్స్ అవర్ బిలీఫ్స్ కలర్స్ అవర్ ఎక్స్పెక్టేషన్ మన విలువలేమిటి మీరే అనుకోకపోతే ఎవరు అనుకోకండి ఎందుకంటే ఎవరే ప్రాంతం తెలీదు కాబట్టి చెప్తున్నా మన ఆంధ్రప్రదేశ్లో స్టూఆర్ట్పురం అని చెప్పని ఒక ఊరుంది అని అంటారు దాని గురించి మీరు మనకు సినిమా చిరంజీవి గారు అందులో హీరో కూడా కదా ఆ స్టూవార్ట్పురం గురించి ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఆ స్టూవార్ట్పురం ఒక దొంగల సెటిల్మెంట్ అని డోంట్ మిస్టేక్ మీ అంటూ నా కాంటాక్ట్ అర్థం చేసుకోండి అందువల్ల అక్కడ ఉన్నవాళ్లు వాళ్ల పిల్లలు వాళ్ల మనస్తత్వం అంతా అలా ఉంటుందని అనుకునేవాళ్లు నీకు అర్థమైంది కదా ఆ సినిమా చూసినటువంటి వాళ్లకు నేను ఎందుకు ఏ కాంటాక్ట్ చెప్తున్నానో అర్థం అవుతుంది ఎందుకట్లా ఫ్రిజ్ మట్టిలో మాణిక్యాలు ఉండొద్దా సిటీలో దుర్మార్గులు తయారవుతున్నారు బహుశా అక్కడ మంచి వాళ్ళు చదువుకుని నిరపకా బజ్జీలు మేవాడి కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతున్నాడు నువ్వు సెల్ ఫోన్ కొనుంచి టూ వీలర్ ఇచ్చి అన్నీ చేస్తే వాడు ఊళ్ళ తిరుగుతున్నాడు పరీక్ష పాస్ అవటం లేదు మరి పెంపకం తప్ప వాతావరణం తప్ప వాడి వ్యక్తిత్వ బలహీనత లేక పరిస్థితుల ప్రోద్బలమా లేక తల్లిదండ్రులు పట్టించుకుని తనమా పర్సనాలిటీలో భాగం యువర్ పర్సనాలిటీ ఈజ్ యువర్ హోల్ క్యారెక్టర్ అండ్ నేచర్ అని డిక్షనరీ డిఫైన్ చేస్తుంది పర్సనాలిటీ అంటే క్యారెక్టరా పర్సనాలిటీ అంటే నేచరా అదేమిటి సార్ మేదో సన్నగా పొడుగ్గా అందంగా అమితాబ్ బచ్చన్ లాగా ఉంటే పర్సనాలిటీ అనుకున్నాం మేము కరెక్టే బాహ్యమైనటువంటి సౌందర్యం కాసేపు దృష్టిని ఆకర్షిస్తుంది దాని వెనుక గనక మంచి వ్యక్తిత్వం మనస్సు ప్రవర్తన వైఖరి గనక లేకపోతే ఆ పైన దాన్ని మనం మైనస్ టూ కాదు మైనస్ హండ్రెడ్ చేస్తాం మనము అది గుర్తుపెట్టుకోండి క్యారెక్టర్ అంటే ఏమిటి ఆల్ ద క్వాలిటీస్ దట్ యు హ్యావ్ అంటే నీ లక్షణాలన్ని అన్ని లక్షణాలు ఒక్కోసారి మనకే తెలియదు తీరికలేదు కదా మన గురించి మనం మాట్లాడుకోవటానికి ఆలోచించటానికి కానీ ఇతరులు మన గురించి చాలా గ్రహించేస్తారు నాకు నా గురించి ఆలోచించడానికి తీరికలేదు కానీ నేను ఒక గంట ధర మాట్లాడటం వల్ల నేనేవై ఉంటాను నా మనస్తత్వం ఏమిటి నా పద్దతి ఏమిటి నా వ్యవహారం ఏమిటి ఏం చేస్తుంటాను ఎలా చేస్తుంటాను ఎలా వ్యవహరిస్తుంటాను ఎలా ప్రవర్తిస్తూ ఉంటాను డబ్బున్న వాళ్ళతో ఎలా ఉంటాను లేని వాళ్ళతో ఎలా ఉంటాను చిన్నవాళ్లతో ఎలా ఉంటాను పెద్దోళ్లతో ఎలా ఉంటాను అధికారంలో ఉంటే ఎలా ఉంటాను లేకపోతే ఎలా ఉంటాను వాడు అధికారి అయితే ఎలా ఉంటాను వాడు నాకన్నా కింద పనిచేస్తున్న వాడు అయితే ఎలా ఉంటాను హౌ ఐ రియాక్ట్ టు పీపుల్ సర్కం థింగ్స్ పర్సన్స్ పర్సనాలిటీస్ నాకు నా డబ్బున్న వాడైతే నమస్కారం సార్ బాగున్నారా అంటాను దేణోడైతే ఏ మళ్ళొచ్చినావు ఏం కావాలా ఈ ద్వంద్వాతీత స్థిత ప్రజ్ఞత్వము మనిషి వ్యక్తిత్వం కావాలి ఇఫ్ యు ఆర్ ఆల్ ఎలోన్ డూ యూ నీడ్ టు వరీ అబౌట్ డెవలపింగ్ యువర్ పర్సనాలిటీ మిమ్మల్ని అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కడో చోటికి పోస్టింగ్ ఇచ్చి సంవత్సరానికి కావలసిన ఉప్పు పప్పు అంతా కూడా మీకు హెలికాప్టర్ ద్వారా సప్లై చేస్తామని చెప్తే అక్కడ మీ పర్సనాలిటీ అవసరం అవుతుందా అక్కర్లా సమాజంలో ఉన్నందువల్ల ప్రోసెస్ ఆఫ్ సోషలైజేషన్ అనే చెప్పాను నేను సమాజంలో బతుకుతున్నందువల్ల కొన్ని కట్టుబాట్ల అవసరం కొన్ని పద్దతులు అవసరం కొన్ని జాగ్రత్తలు అవసరం కొన్ని ఆలోచనలు అవసరం కొంత ప్రవర్తన అవసరం ఇవేవీ లేకపోతే కోన్కిస్ కా అడవిలో నువ్వు పెట్టరా నువ్వు భావం ఎందుకు భాష ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ప్రశ్న ఏమిటి ఆలోచన ఏమిటి నేర్చుకోవడం ఏమిటి సోషల్ యానిమల్ అని చెప్పని చెప్తారు మాగ్నెటిక్ పవర్ వచ్చి అట్రాక్స్ పీపుల్ టువర్డ్స్ హిమ్ ప్రతి ఒక్కరికి కూడా అందరూ నన్ను మెచ్చుకోవాలి అని చెప్పనుంటుంది నన్ను ప్రశంసించాలి అని చెప్పనుంటుంది నన్ను గౌరవించాలి అని చెప్పనుంటుంది ఈ భావన లేని వాళ్ళు ఎవరుంటారు ప్రపంచంలో కానీ ఉన్నదానికి మనకు కావాల్సింది ఏంటంటే ఈ రికగ్నిషన్ అండ్ యాక్సెప్టెన్స్ కావాలనేటువంటి తత్వానికి పునాది నీలో ఉన్న సామర్థ్యం నీ క్యారెక్టరు నీ నేచరు నీ బిహేవియర్ అవ్వాలి తప్ప కొడుకు కాబట్టి ఎన్ని రోజులు డబ్బులున్నంత వరకు డబ్బున్న వాడి ఆ డబ్బు పోతే నిన్ను చించిన విస్తరికన్నా అల్పంగా చూస్తారు అంటే నీ చుట్టుపక్కల ఉన్న డబ్బు వల్ల అధికారం వల్ల కాకుండా నీ వ్యక్తిత్వం వల్ల నిన్ను గౌరవిస్తే అది పర్సనాలిటీ అవుతుంది జనరల్ ఎంప్లాయీస్ ఆల్ దట్ ఈస్ యునీక్ అబౌట్ అన్ ఇండివిజువల్ ది క్యారెక్టరిస్టిక్స్ దట్ మేక్ వన్ స్టాండ్ అవుట్ ఇన్ ఎ క్రౌడ్ ఒక్కడు నూటికొక్కడు కోటికొక్కడు అలాంటి మనిషి మరొకరు దొరకడండి ఈ మొత్తం ఆఫీస్లో ఈయన ఎంత ఎబుల్ అండ్ ఎఫిషియెంట్ అంటే సైలెంట్ వర్కర్ మొత్తం తాళం చేతులు అప్పచెప్పి మనం అందరం పిక్నిక్ వెళ్లి ఆయన మేనేజ్ చేయగలుగుతాడండి సత్యభామ ఏడు వారాల నగదు ఒకవైపు రుక్మిణమ్మ తులసి దళదైపు అలాంటి వాడు మా వాడు ప్రూవ్ యువర్ ఇన్స్పాన్సిబిలిటీ అది పర్సనాలిటీ ఈయన లేకపోతే ఆఫీస్ నడవదండి అలా అనిపించుకోవాలి ఈయన ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి నెక్స్ట్ టైము ఏంటి ఎలాంగ్ విత్ ది పోస్ట్ సరెండర్ చేస్తా ఆ వేకెన్సీలు ఎవరు పోస్టింగ్ కూడా అక్కర్లేదు నాకు రియాక్ట్స్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ అదర్స్ patterns of thought feeling and behavior some total of individual psychological traits characteristics motives habits attitudes beliefs and outlooks andike nen indaka personality includes everything excludes nothing antha appu cheptaru maamulaga manam em anukuntaunte adoka topic adoka konni untayi konni undavu rules untayi exceptions undavu ani manam anukuntam kadhi రాముడు ఎందుకు గుర్తొస్తున్నాడంటే మీరేమనుకోకపోతే రావణాసురుడు ఉన్నందుకు రాముడు గుర్తొస్తున్నాడు రావణాసురుడు పుట్టుడు రాముడు అవతారం ఎందుకు మనకి రాముడు గుర్తుంటున్నాడు రావణాసురుడు గుర్తుంటున్నాడు కానీ ఎవరిని ఎందుకు గుర్తుంచుకుంటున్నాం డూస్ కి గుర్తుంచుకుంటున్నాం డోంట్స్ కి రావణాసురుడిని గుర్తుంచుకుంటున్నాం తేడా అర్థమైందా మీకు ఇద్దరిని గుర్తుంచుకుంటున్నాము ఎవరిని ఎందుకు గుర్తుంచుకుంటున్నాం అర్థం చేసుకుంటే వ్యక్తిత్వాలు మనకు అర్థమవుతాయి వై డెవలప్ పర్సనాలిటీ ఇట్ హెల్ప్స్ యూ టు డెవలప్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ పాత రోజుల్లో ఎవరైనా ఏమైనా అన్నట్టయితే ఫోన్లేరా వాడి పాపం వాడిపోతాడు దేవుడు నాడు చూసుకుంటాడు నీకు చెప్పు నీ వాడి జోలికి ఎందుకు వెళ్తావు నువ్వు అని సాధారణంగా చెప్పేవాళ్ళు అవునా కదా అవునా కదా అవునా ఇప్పుడు నన్ను అంటాడు చూస్తున్నావేంద్ర వాడు మన నేసేస్తాడు ఆ మధ్య ఒకసారి అయ్యా ఎవరేమనుకో మాకు నేను ఊరికే కాస్త నవ్వు కోసం చెప్తున్నా ఆ మధ్య ఒకసారి ఒక పెద్ద మనిషి సినిమా స్టార్ క్యాంపెయిన్ కు వెళ్లాడు చెట్టు వచ్చింది తొడగొట్టాడు బ్రేక్ కొట్టాల్సిన చోటు తొడగొడితే ఏమవుతుంది నేనేమనుకున్నా ఇంకే చెప్పినా ఏం కొట్టాలా బ్రేక్ కొట్టాలా ఏం కొట్టిండు అలవాటు కొద్ది తొడగొట్టిండు ఏమవుతుంది నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అని కదా టు ఇంక్లూడ్ పాజిటివ్ క్వాలిటీస్ లైక్ పంక్చువాలిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చక్కగా షూ వేసుకుని ఆఫీసుకు పదిహేను నిమిషాలు లేట్ వచ్చుడు కాదు సమయానికి రావాలి అందుకే దేశమును ప్రేమించమన్నాను ఇందాక మీకు వినిపించాను పేట్రియాటిజం ఈజ్ నాట్ స్టీలింగ్ ఎనీథింగ్ ఆఫీస్లోంచి ఓ పేజీ తీసుకుని పాత రోజుల్లో చెప్పేవాళ్ళు జోకు మీకు గుర్తుందో లేదో టీచర్ భార్య పంతులు గారు భార్య మురికే పిల్లవాడికి రఫ్ నోట్ బుక్ అయిపోయిందండి ఆఫీస్ కెళ్ళి తీసుకొస్తేనే అనేవాడు ఆఫీస్లో స్టేషన్ ఎక్కువనే ఉంటుంది కదా ఒక అట తీసుకు వచ్చిస్తాను అని చెప్పి పొద్దున అలా చదివినవాడు అలా పెరిగినవాడు నీ తత్వాన్ని జీర్ణం చేసుకున్నవాడు వాడు నువ్వు ఆఫీస్లో పేపర్ అయి తీసుకున్నవాడు ఇంకేం తీసుకుంటాడో ఏమో ఫ్లెక్సిబుల్ ఆటిట్యూడ్ విల్లింగ్ టు లర్న్ ఫ్రెండ్లీ నేచర్ ఈగర్నెస్ టు హెల్ప్ అదర్స్ అండ్ సో ఆన్ ఈ పాజిటివ్ లక్షణాలను అలవాటు చేసుకోవడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది ఎ స్మైల్ ఈస్ ఎవ్ దీంగ్ స్ట్రైట్ ముఖం మార్చుకునింటారు కొందరు నవ్వు అలవాటు లేదు అలవాటు కాదు ఇతరులు నవ్వితే భరించలేరు తాము నవ్వరు పక్కన కూర్చుంటే ఇబ్బందిగా ఉండదు మనకి నాతో స్నేహంగా మాట్లాడక్కర్లా ఓ నవ్వు ముఖం ఆ టైంలో రావు పక్కనాయన్ని నీకు చేతులున్నాయా చెట్ల గింతలు పెట్ట మనం నువ్వు నువ్వు పెట్టుకుంటే ఫీలింగ్ ఉండదు మైనస్ అవుతుంది పక్కనోళ్ళు పెడితే స్పర్శ అత్యుత్తమమైన పరామర్శ అన్నారు టచ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ ట్రయింగ్ టు ఎన్క్వైర్ అబౌట్ అన్ ఇండివిజువల్ ఇప్పుడు ఆయన కనబడ్డారు నాకు బాగున్నారా ఎలా ఉన్నారు అని అడిగా చెయ్యవండి సార్ ఏమే మాట్లాడు ఫోన్ చేయొచ్చు కదా బాగున్నావా అని ఎలా నొక్కినా నీకు అర్థం కాలే ఈ ఆత్మీయత హండ్రెడ్ టైమ్స్ ఇందాకటి పలకరింపు యొక్క వాల్యూని పెంచుతుంది నీకు అర్థమైంది కదా సో చెప్పు వన్ తప్పే అడుగు చెప్పమంటున్నా కదా అతను మనకి ఇంతకు ముందు మనకు అతను ఏదో అన్నరా మాటలు అన్నాడు అంటే మన అతని మీద కోపం మంచిది బంధుత్వమే గానీ ఏదన్నా గానీ ఈ నలుగురు ఫ్రెండ్స్ ముందట వాడిని దూరం చేయకుండా ఉండడానికి వీళ్లకు కనపడకుండా ఉండడానికి ఆయనతోనే స్నేహాన్ని ఉండడానికి ఉండడానికి వాడు కనపడగానే మనకు కోపం వస్తుంది అర్థం కావద్దని మనం నటిస్తున్నావు నటించడం ఎట్లా అని అడుగుతున్నావా ఇది ఎట్లున్నదంటే భీష్ముడి దగ్గర పోయి పది రోజులు లక్షల మంది చంపినావు తాత ఎట్లా చేస్తావే నువ్వు అని అడిగి అడగమంటే ఇస్తుంటే అడుగుతాడు ఎట్లా నటించాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆయన తాత దగ్గర పోయి నేర్చుకో తాత దగ్గర పోయి నేర్చుకోవా తప్పే ఉన్నది అవునా కదా రైట్ సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్సో ప్లేస్ అన్ ఎసెన్షియల్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నోరు మంచిది ఊరు మంచిది అనే సామెత ఉండేది మనకి నోరా వీపుకు తేకే అనే సామెత కూడా ఒకటి నోరు దుర్మార్గపు నోరై అన్ని చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే అందరి మనసు నొప్పిస్తుంటే కొడతారు అనే అర్థం నోరు మంచిది అయితే అందరూ ఆత్మీయంగా మనవాడే అనుకుంటారు ఊరైనా ఏ ప్రాంతమైనా సరే సరే ఊళ్ళో హోటల్ మంచిది ఉందా అని అడిగితే నా భాష మీకు అర్థమైంది అవసరమర్థమైంది ప్రాంతాన్ని చూపిస్తారు ఇక్కడ మంచి కూడు దొరుకుతుందా అని దరిద్రంగానే ఉంటాయని నువ్వేమో కృష్ణా జిల్లా నుంచి వస్తుంది ఈడనేమో ధాన్యం పండదిల్లాల పండదు అంత దరిద్రంగా నిన్న దిన్న అంత దరిద్రంగానే ఉండదు ఈ అన్ని హోటల్ అట్లే దరిద్రంగా ఉంటాయా ఏ హోటల్ అంటే ఆయన చెప్తాడా మీరు అర్థం చేసుకోండి ఇట్ బికమ్ యూ బికమ్ ఏ కాన్ఫిడెంట్ ఇండివిజువల్ డెవలప్ ఎఫెక్టివ్ రిజనింగ్ స్కిల్స్ వినే సామర్థ్యాలను పెంచుకో చాలా కష్టం వస్తుంది వినే సామర్థ్యాలు పెంచుకోకపోతే సహనం ఓర్పు న్ఫిడెన్స్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అండర్ కాన్ఫిడెన్స్ వద్దు సరి అయిన పాళ్లలో ఉండాలి ఉదాహరణకు నువ్వు బాగా పాడగలవు అనుకో పాట వచ్చా అంటే ఏమనుకున్నావు అనొద్దు ట్రై చేస్తా సార్ అన్న మరి ఏవారు ట్రై చేస్తాను ఇంత బాగా పాడినావు అని నేన అంత అన్నావు ఏం పాడినాను అయి reverse raakod response because our behavior creates expectations and if expectations are disappointed my assessment about you is also discounted be careful about creating the expectations in my mind and try to overshoot fulfill exceed expectations and jappan antam that will make a difference in your life yemo anukunna nayya sala baga panchiseyo ante kitabu ఏదో అన్నావు ఏం చేసినావు నేను నమ్ముకుంటే మంట కలిసింది అంటే అట్స్ నాట్ అ కాంప్లిమెంట్ రిలయబిలిటీ ఇండిస్పెన్సిబిలిటీ యూస్ఫుల్నెస్ అవి దోజ్ ఆర్ ది ప్లస్ పాయింట్స్ దే బి సాఫ్ట్ స్పోకెన్ మీకున్న భాష మీకున్న తీరు మీకున్న ప్రావీణ్యత ఇవన్నంటికి నమస్కారం పెట్టి కాస్త నిదానంగా కొంచెం మెత్తగా నో కఠినంగా చెప్పొచ్చు అది వేరే విషయం ఆయనదో లీవ్ అప్లై చేసిండు నేను ఇవ్వదలుచుకోలేదు లేక అర్జెంట్ పనుంది అందుకని ఇవ్వను నాయన నీ అవసరం చెప్పినావు నువ్వు కాదంటన్లా బహుశా నీ పరిస్థితుల్లో ఉంటే నీ లీవ్ పెడతా కానీ నా పరిస్థితిలో ఉన్నందుకు నీకు లీవ్ ఇవ్వను మెత్తగా చెప్పు ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నావు ఆయన తలుపు తీసుకుని వచ్చాడు రావడంతోనే ఇవ్వా నువ్వేమడిగినా ఇవ్వా అరే నేను ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి వచ్చిన సార్ ఏమడివా నేను దేనికొచ్చినా ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి వచ్చా ఎవరంటున్నా లీవ్ యువర్ ఎగో బిహైండ్ చాలా కష్టం అండి ఎన్ ఇండివిజువల్ హు ఇస్ గుడ్ ఫ్రమ్ వితిన్ ఈజ్ లవ్డ్ బై ఆల్ నువ్వు పాటలు పాడతావా పిక్నిక్ తీసుకెళ్తావా నువ్వేదో గోవాకి వెళ్తే అందరికీ కిచెన్స్ కొనుక్కొస్తావా అది కాదు ముఖ్యం నీవు వ్యక్తిగా మంచివాడవా అవసరం వస్తే ఆదుకుంటావు ఇప్పుడు ఉదాహరణగా నాకు పదివేలు అవసరమైంది బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు ఉన్నది కాని నేను వేరే ఆయనకు మాట ఇచ్చిన ఉన్నదన్నావు కదా లేకపోతే ఆయన దగ్గర తీసుకుని ఇప్పించు ఆయన ఇవ్వడు షూటి శతకం పెట్టు ఆయన నేవి చెయ్య సారీ నా అంతటి వాళ్ళని రూపాయలు అడిగితే లక్ష ఇవ్వగలని తెలుసా పద ఏ అవుతుందా ఏ పర్యవసానం ఆ గర్వం అహంభం ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ నిన్ను వాడుకుని వదిలేయటానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో అక్కడ అప్పుడు అది ఆ మేరకు అవసరం తలవంచి పడుండర్లా తల ఎత్తుకుని జీవించడానికి మార్గాలున్నాయి ఆ తేడా గ్రహించి ఉండాలి హెల్ప్ అదర్స్ యూ విల్ బి లైక్డ్ బై పీపుల్ ఇఫ్ యు ఆర్ హెల్పింగ్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ దట్ హెల్పింగ్ నేచర్ You will not be liked by people. One of the dimensions of personality is the helping nature. Here we go. We'll have to do something, we'll have to do something. Some Some we'll expand. We'll spread a rumor. We'll help you. We'll say that. We'll say that. We'll say that. We'll say that. We'll say that. We'll say that. We'll say that. ఆయన నన్ను పిలిచి ఆయన గురించి అభిప్రాయం ఏమిటి అంటే సార్ మీరు రోజు చూస్తున్నారు కదా మేము కలీగ్స్ అండి మేము కలిసి పనిచేస్తాం సార్ నీ అభిప్రాయం మీకు సార్ మాకేమో సార్ రోజు కాఫీ తాగుతాం సిగరెట్ తాగుతాం బయట పోతాం సినిమాలు చూస్తాం అంతే అని వేరే విషయాలు నాకు సార్ అని చెప్పడానికి తప్ప సార్ మీరు అడిగినారు సరిపోయింది లేకపోతే ఎంత దుర్మార్గుడు తెలుసా సార్ మీకు టైంకి అడిగిన రు లేకపోతే ఫసాయిస్తుంటివి మీ అదృష్టం బాగున్నది నన్ను అడిగిండ్రు ఆయన అడిగితే ఇంకేదో చెప్తుండే నన్ను అడిగిండ్రు కాబట్టి మీ అదృష్టం బాగుంది మీరు అది సంగతి హెల్ప్ ఎవర్ హార్ట్ చిన్న పాయింట్ ఉందండి ఈ ఎయిడ్ ఐటమ్స్ లలో నేను కొన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నా ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండో టాపిక్ కి లింక్డ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో అందుకని కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం బహుశా దీంతో ఉపన్యాసం అయిపోతుంది ఇలా అయిపోతుందని చెప్పడానికి ముందు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా పర్సనాలిటీ గురించి అని అడగాలి ఎందుకంటే ఆ డౌట్స్ యొక్క ఆన్సర్స్ ఈ పాయింట్స్ తో ఇంటిగ్రేట్ చేసి చెప్పేస్తాను చెప్పండి తెలుగులో మూర్తిమత్వము ఒక పదాన్ని సృష్టించారు పర్సనాలిటీ అది అర్థం కాదని చెప్పని పర్సనాలిటీని పర్సనాలిటీ అని అంటున్నారు వ్యక్తిత్వం క్యారెక్టర్ వ్యక్తిత్వం అంటే మంచి వ్యక్తిత్వం కలవాడు అంటే మంచి క్యారెక్టర్ కలవాడని చెప్పని ఆకారం రూపాలు ఎక్స్టర్నల్ స్వరూపాల గురించి కాదు వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్ కానీ జనానికి అర్థం కావటంలా తేడా తెలియటంలా అంటే కొన్ని తెలుగులో వాడదిబ్బంది కొన్ని ఇంగ్లీష్ లో సార్ కొన్ని ఎప్పుడూ వాడకపోతే మంచిది అర్థం కాదు అంటే అదే ఇంగ్లీష్ లో అంటే అర్థమవుతుంది వేరే చీరుగా అర్థమవుతుంది పవర్ఫుల్ గా ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ లో దిట్టు తెలుగుతే ఊరుకుంటున్నా అర్థం కాలే ఆయన ఇంగ్లీష్ లో దిట్టు కాబట్టి బతికి పోయిండు తెలుగులు తిడితే ఊరుకుంటున్నా నేను మీకు అర్థమైంది కదా సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఉండవచ్చు కొంత అవసరాన్ని బట్టి ఉప్పు ఎంత వేస్తావు కూరల ఉప్పు లేకుండా పప్పు చేస్తే థూ అనిపిస్తుంది ఉప్పు వేస్తే బాగుంటుంది ఇంకొంచెం పెట్టు అంటావు ఉప్పు ఎక్కువేస్తే ఉంటది బళ్ళ థూ అంటావు ఆప్టిమం సిచ్యువేషన్ దాని నుంచి ఎడంవైపు జరిగినా కుడివైపు జరిగినా ప్రమాదం తక్కువ ఉంటే కలుపుకోవచ్చు ఎక్కువ ఉంటే తినలేవు పారేయాల్సి వస్తుంది చాలా కష్టం ప్రాసెస్ ఎక్కువ ఉప్పు పడితే అందుకని వేస్తున్నప్పుడే జాగ్రత్తగా వేసి మీరే అనుకోకపోతామా వంట చేసినాం ఒక్కసారి జరగ స్పూన్ తీసుకుని అని అనుకుంటారు కదా అంటే మీరు ఎంగిలి చేసి మాకు పెడుతున్నట్టదు వస్తు చెడకూడదు కురిగేయడం సర్దుబాట్లు ఎవరు ఉంటే సర్దుబాటు చేసుకుంటామని మీకు అర్థమైంది కదా అది పాజిటివా నెగటివా వృత్తి చూసి పెడతారు సార్ మనకు ఇప్పుడు మీకు నెగటివ్ ధ్వనిస్తోంది ఇందులో టెస్ట్ చేసి టేస్ట్ చేసిన తర్వాత మనకు ఒడ్డిస్తారు అందుకే మనం ప్లేట్లు ప్లేట్లు లాగిన్ చేస్తాం పాజిటివ్ కనబడుతుంది చూసే దృక్పథాన్ని బట్టి ఎస్ ప్లీజ్ అయిపోయిందమ్మా టైము అయ్యి ఒక్క నిమిషం ఉండవా వన్ దాకా సార్ చెప్పిండ్రమ్మా మీరేలా టైం అయిపోయింది అంటారు టూ వరకు మీకు ఆకలి వేస్తుంది అడ వాళ్ళు కడిగి పెడతారు అమ్మో అడుగు ఒక్క నిమిషం ఆఖరి బేర ఎప్పటిదాకా సార్ డియారం ప్రకారం చెప్పండి ఫిఫ్టీన్ మినిట్స్ అమ్మ ఆర్డర్ హ్యాస్ బీన్ పాస్డ్ నేనేం చేయను మరి ముందే అడిగాను ముందు వర్ణన్నా ఇప్పుడు కూడా ఇంకా డిస్కషన్ చెప్పు చెప్పు జల్ చెప్పు లేకుండా నాలుగైంది కెపాసిటీ ఉంటే నలభై రకాలు ప్రవర్తించే క్షమించే గుణం రావాలంటే సహనం కావాలి పిచ్చి పిచ్చి కోరికలు మనసులో ఉండకూడదు ఎదుటవాడికి సాయం చేద్దామనే తత్వం మనకు ఉండాలి ప్లస్ ఫర్గ్యూవ్ అండ్ ఫర్గెట్ ఇఫ్ యు కాంట్ ఫర్గ్యూవ్ యూ విల్ నెవర్ ఫర్గెట్ తేడా ఉంది వయస్సు ఇలా పెరుగుతుంది మనస్సు ఒక స్థితిలో వచ్చి ఇలా పెరిగే అవకాశం ఉంది మనస్సు గనక వయస్సు కన్నా వేగంగా గనక పెరిగితే అంటే పరిణతి వస్తే తెలియనివి తెలిస్తే ఎలా ప్రవర్తించాలో తెలిస్తే అది జీవిత సాఫల్యం అవుతుంది ఫేస్ కు వాల్యూ ఉంటుంది ఆ ఫేస్ వాల్యూ పాజిటివ్ అయ్యేటట్టు జాగ్రత్త పడు ఫేస్ వాల్యూ నెగటివ్ అయితే నీకు నష్టం వస్తుంది ప్లీజింగ్ వాల్యూ నటన ఇందాక నటన గురించి అడిగావు ఊరికే కాంటెక్చువల్ గా చెప్తున్నా నేను ఇప్పుడు ఉదాహరణకి ఏమనుకోకమ్మా ఆ మేడమ్ కొత్త బట్టలు కొనుక్కొచ్చారు పండగా వేసుకొచ్చారు అందరు చూపిస్తున్నారు డస్ బాగుందా అన్నారు ఈ మొహం లేకుందా అన్న ఏమనుకోకూడదు నీకు నచ్చలా ఆ కలర్స్ అస్సలు నచ్చవు నాకు కానీ మాట్లాడాలి నీకేవమ్మా దేవుడు అద్భుతమైన సౌందర్యాన్ని ఇచ్చాడు చక్కని చిరునవ్వు ఇచ్చాడు ఏ రంగులు ఏ బట్టలు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయని ఈ జన్మలో ఆవిడ మర్చిపోదు నేను అంత పొగడితే ఎందుకు చెప్పా ఆవిడ కూడా కొంత డిస్కౌంట్ ఇచ్చుకుంటుంది కానీ అర్థం ఏమిటంటే ఇక్కడ ఐ హావ్ నాట్ డిసప్పాయింటెడ్ హై హావ్ ట్రైడ్ టు సాటిస్ఫై హంటాయమ్మా మీకు అర్థమవుతుందా నేనేది ఎక్కువ అబద్దాలు చెప్పొద్దు అస్సలి హీరోయిన్ల నేమ్ పరికొస్తారమ్మా నువ్వు దిగువ రంగంలో వాళ్ళందరు పరిగెత్తిపోతారు అట్లొద్దు మీకు అర్థమైంది కదా అట్లొద్దు వెంటనే తెలిసిపోతుంది నువ్వేదో మునక్కాడెక్ మునెక్కిస్తున్నావని నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఇప్పుడు డిస్మల్ పాయింట్ పెడితే ఏమవుతుంది నంబర్ కి ఒక పొజిషనల్ వాల్యూ ఒక ప్లేస్ వాల్యూ ఒక రియల్ వాల్యూ నంబర్స్ కు ఉంటాయి ఉంటాయా సార్ రెండు రెండే ఎక్కడున్నా పదుల స్థానంలో ఉంటే రెండు పదులు వందల స్థానంలో ఉంటే రెండు ఒకట్ల స్థానంలో ఉంటే రెండు పాయింట్ అయితే పాయింట్ తెలుగులో భూమి సహనమా ప్లేస్ వాల్యూ అదా ఉంటది జూబ్లీ హిల్స్ రేట్ నీకు సంగారే దొరుకుతుందా మనసు మారు విక్రమాదిత్యుడికి ఉన్న భూమి మీద నిలబడి వాడి బుద్ధి మారుతుంది ఆ స్థలంలో మనం మన బుద్ధి మారుతుంది నాకు అర్థమైంది మీకు అర్థమైపోయింది రైట్ చాలా నెక్స్ట్ వాల్యూ ప్లీజింగ్ ఎదుటోడు అమాయకుడు అయితే వాడు బుట్టలు పడతాడు వాడు తెలుగు గలవుడు అయితే వీడు ఎందుకు అంటున్నాడో అర్థమవుతుంది క్లియర్ అచ్చా ఇంకేమైనా ప్రశ్నలున్నాయా సార్ మన ప్రోవర్క్ లో మేరకు ఇన్ ఎనీ ప్లానింగ్ ప్రోసెస్ యూ టు ఐడెంటిఫై క్లియర్లీ ది అసంప్షన్స్ ది వేరియబుల్స్ ది స్ట్రక్చర్ అండ్ దెన్ ట్రై టు బిగిన్ ది ఎక్సర్సైజ్ ఎందుకన్నా మంచిది ముందు జాగ్రత్త అది కీడు కాదు విజయవాడకు వెళ్లి రెండు రోజులు ఉండి రావడానికి ఐదు వేల రూపాయలు చాలు ఎందుకైనా మనిషితో రెండు అడుగున పెట్టవే షూట్ కేసు కింద క్రెడిట్ కార్డు కూడా తీసుకో మనకిద్దరు బంధువులు ఉన్నారు సాధారణంగా మనం వెళ్లం ఏ అవసరం వస్తుందో అడ్రస్ రాసా అడుగున పెట్టు ఇది కీడెంచా కీడెంచా ఇది ఇంకా కాదు కాంటెక్చువల్ గా అర్థం చెప్పుకోవాలి రైట్ ఇంకా నో థింకింగ్ నో క్వశ్చనింగ్ నో లర్నింగ్ నేను మొదటి సెషన్ లో చెప్పా ఎవరికి ఏ ప్రశ్నలు లేవంటే అర్థం ఏంటి ఎవరు ఆలోచించడం లేదు ఎవరు శ్రద్దగా వినటం లేదు ఎవరు నేర్చుకోవటం లేదు అనే అర్థాలు వస్తాయి ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అమ్మాయ మీరు అన్న టైంలో పూర్తి చేస్తాను సార్ డోంట్ కంపేర్ యువర్ లైఫ్ టు అదర్స్ యు హో ఐడియా వాట్ దేర్ జర్నీ ఇస్ ఆల్ అబౌట్ ఎప్పుడు మనకు సమస్యలకు ఆ దానివల్ల మన ప్రవర్తనకు కారణం ఏమిటంటే ఇంకొకరితో జీవితం పోల్చుకుంటూ ఉంటాం నేను వాళ్ళింట్లో పుడితే బాగుండేది రెండో అమ్మాయిగా కాక మొదటి అమ్మాయిగా పుడితే బాగుండేది అప్పుడు నువ్వు ఉంగరం చేయించలే ఇప్పుడు వడ్డానం చేయిస్తూను అప్పుడు ఉంగరం చాలా చీప్ గా పోతుండే ఫింగర్ కి ఇన్నేళ్ల తర్వాత వడ్డానని ఏం చేయిస్తూను అంటే ఎంత నెగటివో చూడండి పోన్లేండి ఇప్పటికి ఇరవై ఏళ్ల తర్వాత ఉంగరం అన్నా చేయించి ఇచ్చారు నాకు సంతోషం అడుగుడు వేస్ట్ శుద్ధ వేస్ట్ ఫెలో మీకు అర్థమవుతుంది ఒక్క మాట సరే ఒక్క మాట కాబట్టి ఒక ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క మాట కాబట్టి ఒక చిన్న విషయం చెప్తే వింటాను కోపుకుంటే వినండి పాజిటివో నెగిటివో పర్సనాలిటీ ఇవ్వటం మీకు అర్థమవుతుంది సారు నవ్వే ఛాన్స్ వచ్చింది నాకు వినండి ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైపోతుంది భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు సాయంత్రం ఏడైంది హైటెక్ సిటీ నుంచి కారులో అమ్మాయి దిగింది ఒపొక్క బ్యాగు ల్యాప్టాప్ డెబ్బై వేల రూపాయల జీతం నవ్వుతూ నానా అంది చూసావిటే నా కూతురు అన్నాడు నా కూతురు అంటాడేమిటి మన కూతురు కదా ముప్పై ఇట్లానే మాట్లాడుతున్నాడు కానీ అని ఊరుకున్నా అన్నాడు నానా చదువుకుంటా అంది నీకేంద్రా చదువుకో ఏమంట చదువుకో ఎంత అంటే చదువుకో అని చెప్పా చదువైపోయింది పెళ్లి చేస్తారా అన్న నాన్న పెళ్ళయ్యాక ఏ ఊరో ఏమో ఉద్యోగం చేనిస్తారో చేయని ఊరో ఓ రెండేళ్లు ఐ విల్ టెస్ట్ మై నాలెడ్జ్ మై ఎక్స్పీరియన్స్ రెండేళ్ల తర్వాత పెళ్లి చేయాల దాదే ఉందమ్మా చేయి ఉద్యోగం అన్న రెండేళ్ళైపోయింది మాస్ సంబంధం చూసి చేద్దామనుకుంటున్నా ఏమంటావే అన్నా ఏమంటానండి ఓ అమ్మాయిని కన్న తర్వాత ఎవరు ఆ చేతిలో పెట్టాలి కదా అన్న ఒక మాట అండి ఏమిటన్నాడు ఎవడు కనబడితే వాడికిచ్చి మా నాన్న చేసినట్టు చేయి మాకండి అర్థమైంది అర్థమైందా కొందరు అర్థం కాకపోతే పక్క నాయన అవుతుండతారు అయ్యో నీకు కష్టాలు సమస్య కాలే ఇంతమంది నవ్వుతుండ మనం నవ్వకపోతే ఏందో ఏం నవ్వరాదు మన సొమ్మేం పోయింది టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్కి ఇస్తున్నావా మనం ఇది పాజిటివా నెగిటివా చెప్పండి నాకేం తెలుసు సార్ మీరు చెప్పండి విన్నారు కదా ఇది పాజిటివా నెగిటివాయింట్ పాజిటివే నాకు పట్టిన గతి నా కూతురుకు పట్టకుండా నేను జాగ్రత్త పడకపోతే మాతృ హృదయం తలడిల్లుతుంది పాజిటివ్ కానీ ఆ సమయంలో మా నాన్న చేసినట్టు ఆ ఒక్కటి నెగటివ్ టైమింగ్ నెగటివ్ కాంటెక్ట్ నెగటివ్ ఆ సందర్భంలో అమ్మాయి ఎదురుగుండా వీళ్ళిద్దరు ఇలా కాన్వర్సేషన్ కనుకుంటే ఆ రోజు వండిన నాన్నని తిన్నారా హోటల్ కెళ్లి బోన్ చేశారా ముగ్గురు పస్తున్నారా మనం చెప్పలేదు పర్సనాలిటీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఆ సమయంలో అవునండి మంచి సంబంధం చూసి చేద్దాం మనకేం తక్కువండి మనకని అనకూడదు నా కూతురు అన్నాడు కదా మీకేం తక్కువండి అంటే అబ్బో మీకేం తక్కువండి కాకపోతే అమెరికా సంబంధాలు ఈ మధ్య అక్కడ ఉద్యోగాలు లేని అక్కడ రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్లు మార్కెట్లో ఉన్నారట జాగ్రత్తగా వెరిఫై చేసుకుని చేద్దామంటే నీకేమైనా అర్థమవుతోందా తండ్రి కన్నా తల్లి కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది కూతురు గురించి అందుకని అమ్మాయి ఒప్పుకున్నా ఒక్కోసారి తల్లి ఒప్పుకోకపోతే మనవాడు వీటో వేయటమే మంచిది ఆ పైన మే ఇష్టం డోంట్ హ్యావ్ నెగటివ్ థాట్స్ ఆర్ థింగ్స్ యూ కెన్ నాట్ కంట్రోల్ ఇన్స్టెట్ ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ ఇన్ ద పాజిటివ్ The present is meant for preparing for future. If you want better future, take care of your present. If you are missing the present, you are missing the future by definition and very context. Don't overdo. Keep within your limits. Manch personality. Pudha do upudha nao. Pana paja praana hao. Swayantra ni kishtava. Swayantra. Rondu gantala li istha. Anad. Rondu gantala nika nika anu chayanao chadi gindu. Ayinda anji apani. అవలే ఇంకో గంట ఎనంకొచ్చాడు ఇంకో గంట ఆయనకు వచ్చాడు ఇంకో గంట ఏం సార్ ఇట్లా పని పెడతావు నువ్వు మూడు రోజులు అవుతుంది ఇది ఆ మాట పొద్దున్న చెప్పు ఉండాల్సింది మూడు రోజులు అవుతాయో ఇప్పుడు ఆయనకిస్తే రెండు రోజులు చేస్తాడు నాకు ఇస్తే మూడు రోజులు అవుతుంది ఏదైనా పొద్దు ఎప్పుడు చెప్పాలి అంటే పని తెలియదు పని చేయటం తెలియదు పని గురించి అంచనా వేయటం తెలియదు చెప్పడం తెలియదు పైవాడితో మాట్లాడటం తెలియదు ఏంటి పర్సనాలిటీ ఉదాహరణకు మూడు గంటలు అవుతుంది అని చెప్పి అర్థం కదా రెండు గంటలన్నర నిమిషాల్లో సార్ అయిపోయింది డబుల్ చెక్ చేసిన మొత్తం కరెక్టే సార్ ఒకే ఒక్క చిన్న అనుమానం ఉన్నది ఆడ నది లేదు కదా కాలు దోవం అంటున్నావు మీరు క్లారిఫై ఇస్తే చాలు సార్ అర్థం కదా నది లేదు కాలువ దోవమంటున్నారు వేస్ట్ అవుతుంది అదొక్కటి చెక్ చేసుకోండి వీళ్ళ క్యాల్కులేషన్స్ అని కరెక్ట్ ఉన్నాయి అర్థమైందనుకుంటున్నాను రైట్ డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సో సీరియస్లీ నో వన్ ఎల్స్ డస్ ఎవరి సమస్యలు వాళ్లకి ఎవరి తలనొప్పులు వాళ్లకి ఎవరి జీవితాలు వాళ్లకి నీకేదో కష్టం వస్తే వింటున్నారు కదా అని చెప్పని వెళ్లి మూడు గంటల సేపు నీ కష్ట సుఖాలని చెప్తే ఎవరు వింటరు ఈ ప్రపంచంలో ఆత్మీయులు వింటారేమో లేక అంతకు ఎప్పుడో నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు మూడు గంటలు నాకు చెప్పినప్పుడు నేను విన్నాను కాబట్టి రెసిప్రోకేటివ్ ఎనర్జీ ఆన్ గాసిప్ మనకు జీవితంలో వినోదము విహారము ఎక్కువయ్యాయి ఇరవై నాలుగు గంటలు ఎన్ఎఫ్ఐనల్స్ చూడాలి నిద్రెట్టు వస్తున్న దేవుడాన్ని తిట్టుకుంటూ మనం టీవీ ముందు కూర్చుంటున్నాం సినిమాలు పోస్టర్లు ఇంటర్నెట్ క్లబ్బులు పబ్లు రేవ్ పార్టీలు మంచి పర్సనాలిటీ సమాజం ఏమవుతోంది వ్యక్తిత్వం ఏమవుతోంది ఇలాంటి మనుషులే కనుక సమాజంలో ఎయిటీ ఫైవ్ నైన్టీ ఉంటే ఒక్కసారి కళ్లు మూసుకుని వీలైతే కళ్లు తెరుచుకుని రెండు ప్లస్ ఒక ముప్పై సంవత్సరాలు వేసుకోండి రెండు పేల మీ పిల్లలు ఏ సమాజంలో జీవించబోతున్నారో ఏవైనా కొంచెం ఆలోచించారా ఆలోచిస్తే ఆ సమాజం ఎలాంటి సమాజం అయ్యి ఉండే అవకాశాలున్నాయో గమనిస్తున్నారా आ रुप नरब मूड वीलू रेल पदमू बच्चे वीलवा कदा दरिद्रमक अभी कल सहज मन अब्दुल कलाम कलंट पाइंकने కళ కంటే నిద్రపోకూడదు నిద్ర పట్టనివ్వని కల ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ ఐ విల్ డూ సంథింగ్ అనే కన్విక్షన్ ఉండాలి అప్పుడు నిద్ర పట్టదు నీవు కన్న కళ నిద్రకు మత్తుకు కారణం కాకూడదు నిద్ర మేల్కొని అది సాధించడానికి ప్రోద్బలం కావాలి అది జీవితం యొక్క పరమార్థం కావాలి రైట్ అదండి పర్సనాలిటీ Don't remain a bud. Lose them like a flower. If you don't have a flower, you can't see it. You can't see it. You can't see it. You can see it. You can see it. You can see it. You can see it. You can see it. You can see it. That's my call. Have you ever been cheated? have you ever cheated others hence what is your attitude towards cheat unkoka borosaki steyana chira ganpisthundi manu inta <laughs> varaku <laughs> entha mandini mosaginchara unkoka abaddhan chepthe naaku ibbandi ganpisthundi nuventha varaku abaddhal cheptu vachavu do unto others as you want others to do unto you ani indhaku cheppanu meeku values vilavalunnatu 22 eellaki all india topper ga nilchinaatvanti vyakti gadagada laadinchinatvanti vyakti ప్రస్తుత చిరునామా సంచల్ కూడా కారణం తెలివి తక్కువయ్యా కాదు విలువల్లో అవగాహనలో డూ అండ్ అదర్స్ వెన్ యూ డెవలప్ యువర్ పర్సనాలిటీ యూ బికమ్ మోర్ కేపబుల్ ఆఫ్ ఫైండింగ్ గ్రేటర్ సెల్ఫ్ డైరెక్షన్ ఇంకొకరు చెప్పక్కర్లా మీ జీవితాన్ని మీరే స్టీరింగ్ వీలు పట్టుకుంటారు మేకింగ్ ఇంటెలిజెంట్ ఛాయిసెస్ బికమింగ్ హ్యాపియర్ అండ్ మేకింగ్ అదర్స్ ఆల్సో హ్యాపియర్ వాట్ మోర్ యూ వాంట్ ఇన్ లైఫ్ ఏం కావాలి మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకుని ఇతరుల జీవితాలకు మార్గదర్శకత్వం వహించి రోల్ మోడల్ గా ప్లే చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇంకేం కావాలి రైట్ థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అండ్ షేప్ అవర్ యాటిట్యూడ్స్ అండ్ డెస్టినీస్ సెల్ఫ్ మోటివేషన్ అనాలిసిస్ ఎఫోర్డ్ డిసిప్లిన్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ ఎవాల్యుయేషన్ సెల్ఫ్ మాస్టరీ అండ్ అల్టిమేట్లీ సెల్ఫ్ రియలైజేషన్ నిన్ను నీవు తెలుసుకుంటావు తెలుసుకుని ప్రవర్తిస్తావు ఆ వ్యవహారమే సమాజానికి నీకు ఉపయోగమవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ అవసరం బిగిన్ విత్ వన్ కొద్ది కొద్దిగా మార్పు చాలు సడన్ బ్రేక్ అయ్యొద్దు ఫిజికలీ యాక్టివ్ మెంటలీ అలర్ట్ ఇంటలెక్చువల్లీ ఇన్స్పైర్డ్ స్పిరిచువల్లీ అవేక్ అండ్ ఎమోషనలీ బాలెన్స్డ్ మారల్లీ స్ట్రెంగ్డ్ అండ్ సోషల్లీ రిలవెంట్ ఇవి కావలసినటువంటి లక్షణాలు ఎనబై నాలుగు లక్షల జీవరాశుల్లో అద్భుతమైన సృష్టి సీతాకోక brilliant colors beautiful designs and wonderful symmetry nothing else can match gongalipuruga gari jeevithanni prarambhinchi adbhutamaina sita kokka chilukuga parinamam chendina sita kokka chiluka manaku spoorthava mana gatham emiti ela unnam ekkada puttamo amma school ki yellinda nanna college complete chesada lakshya <laughs> dikaralama bhiksha dikaralama adi kadu ekkada unnam em chestunnam ettu veldam anukunnam wake up to the reality take up the challenge make up the loss of time and resources another utilization and come up in your life there is no other way of coming up smile indaka navu gurinchi chepparu purpose of life is to excel you will excel when you learn you will learn when you take the initiative you will take initiative when you are motivated such motivation must be self motivation స్వీయ ప్రేరణ వల్ల నిరంతరం స్పూర్తితో నేర్చుకుంటూ అభివృద్ది సాధిస్తో అభివృద్ది చూపిస్తో మనకు తెలిసింది ఇతరులతో పంచుకుంటూ ఇతరులు బాగుపడేటట్టు చేయటమే చక్కని వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం మోటివేషన్ లీడ్స్ టు ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ లీడ్స్ టు సక్సెస్ పొద్దున లేవటంతోనే నవ్వండి బీ హ్యాపీ బాగుండదు సార్ ఎవరు నవ్వకపోదు మీ ఇంట్లో మీ అద్దం ముందు మీరు నిల్చు నవ్వితే ఎవడు నవ్వనందుకు మీరు బాధపడాలి అమ్మా అంటే మొత్తం రెండు చేటేనా ఎప్పుడు నవాలో అప్పుడు నవ్వకపోవటం చేటు ఎప్పుడు నవ్వకుండా ఉండాలో అప్పుడు చేటు చేటుమా ఇప్పుడు బాస్ జోకేసినప్పుడు అర్థం కాకపోయినా నవ్వమ్మను no no mira apuda apuda meri punav utunaremo ne ran pun when you smile you become an addictic when you are energetic you become enthusiastic when you are enthusiastic you become creative when you are creative you are willing to do things differently doing things differently is experimentation experimentation will give you the results the results give you experience accumulate the experience it becomes expertise when you are having expertise you pursue excellence when you are pursuing excellence how can there be failure bal subrahmanyam garu ikkada pilichu paada paada vayante abhayam sir memani chestu naaku raadu ananta da ye paata antu పాటించుకుంటే దాంధర్వ గానం అవుతుంది పర్సనాలిటీ అంటే ఏంట చాలా ఉన్నాయి టైం ఏడు మనకు ఐదు నిమిషాలు అయిపోయింది తల్లి అవునా ఇవన్నీ చాలా చదువుకోండి టైం మేనేజ్మెంట్ కూడా అందరూ ఇంక్లూడ్ చేసుకోండి స్వాట్ ఎనాలిసిస్ చేసుకోండి స్ట్రెంగ్స్ ఆపర్చునిటీస్ వీక్నెసెస్ అండ్ థ్రెడ్స్ అని చెప్పి Strengthen your strengths and స్ట్రెంగ్ అండ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ and కెన్ యువర్ వీక్నెసెస్ బీ గుడ్ అండ్ డూ గుడ్ ఇందాక హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ ఎవర్ అని చెప్పారు మంచి పుస్తకాలు తర్వాత మంచి ఆలోచనలు మంచి మాటలు వస్తాయి మీకు వాల్యూస్ silpa ఆలోచించండి శిలవు నీవు శిల్పి వినేవు శిల్పాని వినేవు యు ఆర్ ది స్టోన్ యు ఆర్ ది స్కల్ప్టర్ అండ్ యు ఆర్ ది స్టాచ్యూ ఆ రాయిని రాముడిగా దిద్దుతావో రావణాసురుడిగా చెక్కుతావో ఆంజనేయ స్వామిగా దిద్దుతావో లేకపోతే ఇంకొక యమధర్మరాజు గారు దిద్దుతావో నీ ఇష్టం జాగ్రత్త యోగా ప్రాణాయామ అండ్ మెడిటేషన్ కీప్ గోయింగ్ అండ్ గ్రోయింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ హెల్ప్స్ ఇన్ ఆల్ రౌండ్ గ్రోత్ బి ది బెస్ట్ దట్ యుర్ కేపబుల్ ఆఫ్ డూ యువర్ బెస్ట్ కీ ఈస్ ది కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ వీ కన్క్లూడ్ అదే టాపిక్ ఊరికే చదువుతూ ఉన్న దశలో ఏవి కావాలి ఉద్యోగాన్ని వెతుక్కుంటున్న దశలో ఏవి కావాలి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ కి జీవితంలో పైకి రావడానికి ఏవి కావాలని ఉన్న లిస్టును మూడు భాగాలు చేశాం వాట్ ఈస్ నీడెడ్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ సీరియస్ ప్రిపరేషన్ సైలెంట్ ఇంటర్నలైజేషన్ సబ్స్టాన్షియల్ క్వాలిటీ సస్టైనబుల్ ఎంతూజియాజం సీమ్లెస్ కంటిన్యూటీ స్కేలబుల్ ఇంప్రూవ్మెంట్ అండ్ అఫ్ కోర్స్ సిన్సియర్ ప్రాక్టీస్ ఇది మరో రకమైన సమ్మరి మళ్ళీ మరోసారి వాట్ డు యు వాంట్ టు రిమెంబర్ అండ్ వాట్ డు యు వాంట్ టు ఇంప్లిమెంట్ నాటిన విత్తనాలే మొలకెత్తాయి గ్రహించడం ఆహ్వానించడం ఆస్వాదించడం అఖ్వానించని ఆలోచనలు పై నుంచి వెళ్లిపోతాయి అయిపోయింది థాంక్స్ అ lot మై సెషన్ సో సూర్యోదయం రెండు సూర్యాస్తమయం ముందు బాగుపడాలి చంద్రోదయాన్ని ఆహ్వానించాలి వచ్చే సూర్యోదయానికన్నా ముందు బాగుపడినట్టు సాక్ష్యం ఇవ్వాలి thank you so much for something into practice god bless you ed ed natasarvabhauma enty rama rao la dialogue cheptunte emar polikala antu vinda maa vamshanam lo jode etlu unnaro ah tonality tonality gurinchi cheptinava aha aha sarle ippudu aakale isthunnadu